hari ho తే పూర్ణ పూర్ణమాదా పూర్ణమేవాష్యత ఇది సుప్రసిద్ధమైనటువంటి శాంతి మంత్రము ఈశావాస ఉపనిషత్తు శాంతి మంత్రంగా పఠించబడుతుంది అట్లే బృహదారి యొక్క ఉపనిషత్తు ఐదు డాష్ ఈ మంత్రంలో పఠింపబడుతుంది మంత్రం యొక్క స్థూలార్థము పూర్ణం ఆ నిరుపాధికమైనటువంటి బ్రహ్మము పూర్ణమున్నది ఇదం పూర్ణం ఈ సోపాధికమైనటువంటి బ్రహ్మము పూర్ణమున్నది ఎందుకనగా పూర్ణం నుండి పూర్ణమే ఆవిర్భూతమైనది కాబట్టి నిరుపాధిక బ్రహ్మము పూర్ణమే సోపాధిక బ్రహ్మము కూడా పూర్ణమే తత్వ సాక్షాత్కరమైన తర్వాత లేదా ప్రళయకాలంలో ఈ సోపాధిక ్రహ్మము యొక్క పూర్ణత్వమును తీసుకొని అంటే తన వాస్తవమైనటువంటి నిరుపాధిక బ్రహ్మం చేత అభిన్నమైనటువంటి ఏ పూర్ణత్వం అయితే ఉన్నదో దాన్ని తీసుకొని అనగా ఉపాధిని వదిలిపెట్టి తన వాస్తవమైనటువంటి నిరుపాధిక బ్రహ్మ రూపమే అవశేషంగా పూర్ణ రూపం చేత మిగులుతుంది ఇది మంత్రం యొక్క స్థూలార్థము శాంతి శాంతి శాంతి అని త్రివిద తాపం యొక్క శాంతి కోసము మనము చెప్పుకుంటూ ఉంటాము ఈ మంత్రం యొక్క సవిస్తరమైనటువంటి అర్థమును తెలుసుకున్నకు పూర్వము పూర్ణము అంటే ఏమిటి మొదలు తెలుసుకుందాము పూర్ణము అంటే వ్యాపకము విభు అనంతము బ్రహ్మము అని చెప్పుకోవచ్చు అంటే ఈ శబ్దాలన్నీ కూడా పర్యాయ వాచకాలు అర్థం ఒకటే మరి పూర్ణమంటే వాస్తవమైనటువంటి అర్థం ఏమిటి అంటే దేశము కాలము వస్తువు చేత పరిచ్ఛిన్నము కానిది మర్యాదితము కానిది అని అర్థం దేశము చేత అంతము లేనటువంటిది పరిచ్ఛిన్నం లేనటువంటిది మర్యాద లేనటువంటిది కాలము చేత అంతము లేనటువంటిది వస్తువు చేత అంతం లేనటువంటిది అనంతము వ్యాపకము పూర్ణము అని అర్థం దేశకాల వస్తు పరిచ్ఛేద రహితత్వం పూర్ణత్వం ఇది యావత్ ఏ వస్తువు సర్వదేశమునందు అంటే అన్ని దేశముల ఎందు వ్యాపకము ఉండదో మరేమనగా ఏదో ఒక దేశానికి మాత్రమే పరిమితమై ఉంటుందో ఆ వస్తువు దేశము అంతము గలది అని చెప్పుకోవాలి ఏ విధంగా ఒక ఘటముంది ఈ ఘటము సర్వదేశాల ఎందు వ్యాపించలేదు కదా ఒక చోట మాత్రమే ఉంది అంటే ఇది ఒక దేశానికి మర్యాదితమై పరిచ్ఛిన్నమై ఉంది కాబట్టి ఇది దేశము చేత అంతము అని అనపడుతుంది ఏది అత్యంతభావానికి ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదము కలది ఉంటుంది పృథివీయందు గంధగుణము ఉంటుంది గంధవతి పృథ్వీ అని చెప్పుకుంటాం కదా గంధగుణము పృథ్వీయందు ఉంటుంది పృథివీని విడిచి అన్యత్ర ఎక్కడ కూడా ఉండదు జలాదులయందు గంధగుణము ఉండదు ఆ జలాదులయందు గంధం యొక్క అభావముంది ఏమభావము అత్యంత అభావము ఒక పృథివీని విడిచి ఎచ్చట కూడా గంధగుణం లేదు కాబట్టి ఈ గంధం యొక్క జలాధులయందు అత్యంత అభావము ఉంటుంది అయితే జలాదులయందు కూడా మనకు గంధం ప్రతీతి అవుతుంది కాని స్వరూపము చేత వాస్తవంగా జలాదులయందు గంధం లేదు అత్యంత అభావం మరి ప్రతీతి అవుతుంది కదా అంటే పృథ్వీ యొక్క ద్రవ్య విశేషములు జలముతో సంబంధమైనప్పుడు ఆ పృథ్వీ ద్రవ్యాలలో ఉన్నటువంటి గంధము జలంలో అది ఆరోపించబడుతుంది వాస్తవంగా జలాదుల్లో గంధము అత్యంత అభావం ఉన్నది లేనేలేదు కేవలం పృథ్వీ ఎందు మాత్రమే ఉంటుంది జలాదుల ఎందు అత్యంత అభావం ఉంది ఈ అత్యంత అభావానికి ప్రతియోగి ఎవరని చెప్పుకోవాలి దేని యొక్క అభావం చెప్తూ ఉన్నామో ఆ అభావానికి అదే ప్రతివేగి ఉంటుంది ఎస్ అభావ తత్ ప్రతియోగి అంటే జలాదులయందు దేని అభావం అని చెప్పుకుంటున్నాం మనము గంధం యొక్క అభావాన్ని చెప్పుకుంటున్నాము మరి ఇప్పుడు జలాదులయందు ఉన్నటువంటి గంధ అభావానికి ప్రతి ఒరు అంటే గంధమే కాబట్టి జలాదులయ్యందు గంధం యొక్క అత్యంత అభావం ఉన్నదో దానికి ప్రతియోగి గంధం ఆ గంధము కేవలం పృథివీ రూప ఏకదేశర్తి ఉన్నది అన్యత్ర ఎక్కడు కూడా లేదు కాబట్టి ఈ గంధము దేశ మర్యాద గలది దేశం చేత అంతము గలది దేశం చేత పరిచ్ఛిన్నము గలది అని చెప్పుకోవచ్చు కాని బ్రహ్మము ఏ దేశములో లేదు చెప్పండి అన్ని దేశములలో యథా సర్వగతం సూక్ష్మా ఆకాశం లోపలిపెట్టి అని చెప్పినట్లు సర్వగతం ఆకాశవత్ సర్వగతం సుసూక్ష్మం అని చెప్పిన ప్రకారంగా ్రహ్మము ఆకాశం వలే అంతటా వ్యాపించి ఉంది ఆకాశము జలాదుల ఎందు అన్నిటిలో వ్యాపించి ఉంది జలములో ఉంది అగ్నిలో ఉంది వాయువులో ఉంది పృథ్వీలో ఉంది ఆకాశం ఆకాశం యొక్క గుణం ఏమిటి శబ్దము ఆ శబ్దము ఆకాశం సమయ సంబంధం చేత ఉంటుంది అంటే శబ్దం ఉన్నది అని ఆకాశం తప్పకుండా ఉంది అని తెలుసుకోవాలి ఎందుకంటే సమయా సంబంధం చేత ఉంటుంది కదా ఆకాశం నందు ఈ నియమానుసారంగా పృథ్వీ ఎందు కట్ కట్ అనే శబ్దం మనకు వినపడుతూ ఉంటుంది మరి శబ్దం వినపడుతుంది పృథివీ ఎందు అని అంటే అక్కడ దానికి సమవాయి కారణమైనటువంటి ఆకాశము ఉంది అక్కడ ఇక్కడ పృథ్వీలో స్థూలంగా మీరు విచారం చేయండి ఒక బావిని తవ్వారనుకోండి బావిని తవ్వినప్పుడు మట్టినంతా ఎత్తిపోస్తారు ఎత్తిపోసిన తర్వాత ఆ బావి పోకి భాగము మనకు నిష్పన్నం అవుతుంది ఇప్పుడు ఈ పోకిలు భాగం ఏమిటి ఆకాశం ఇప్పుడు ఈ ఆకాశంను ఎక్కడి నుంచి తెచ్చారు అది పూర్వమే ఉంది పృథ్వీలో పృథ్వీ వ్యాపించి ఉంది అందువల్ల పృథ్వీయందు ఆకాశం అట్లే జలం నందు ఆకాశం ఉందా లేదా అనే శబ్దం మనకు వినపడుతుంది జల మరి జలంలో ఈ శబ్దం వినపడుతుంది అంటే శబ్దానికి సమవాయ కారణమైనటువంటి ఆకాశం కూడా జలంలో ఉంది అని తెలుసుకోవాలి అట్లే వాయువులో సీసీ అనే శబ్దం మనకు వినపడుతుంది అందుకని వాయువులో కూడా ఆకాశం ఉంది అగ్నిలో భుగ్ భుగ్ అనే శబ్దం వినపడుతుంది అంటే అగ్నిలో కూడా ఆకాశం ఉంది స్థూలంగా చెప్పుకోవాలంటే ఆకాశం నందే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆకాశం ఇవన్నీ ఉన్నాయని అంటే అన్నిటిలో కూడా ఆకాశము తప్పకుండా ఉంటుంది అని తెలుసుకోవాలి ఎట్లా ఆకాశము అంతటా వ్యాపించి ఉంటుందో అట్లే ఆ ఆకాశము కూడా బ్రహ్మం నందు ఉన్నందువలన మరి అధిష్టానమైనటువంటి బ్రహ్మము ఆకాశాది సమస్త ప్రపంచం సమస్త భూతాలయందు వ్యాపించి ఉంది అందుకని ఏ దేశానికి మర్యాదితమైనటువంటిది కాదు బ్రహ్మము ఎందుకు సర్వ దేశాల్లో వ్యాపించి ఉన్నందువలన అందువల్ల ఈ బ్రహ్మం యొక్క అత్యంత అభావము మనకు ఎక్కడా కనపడదు అంటే ఒక దేశంలో ఉంది ఇంకొక దేశంలో అత్యంత అభావం ఉంది ఇట్లా విధంగా ఇప్పుడు గంధము పృథ్వీ ఉంది జలాదుల్లో లేదు ఆ జలాదుల్లో దాని యొక్క అభావం ఏమో అభావం అని అంటే అత్యంత అభావము అత్యంత అభావానికి ప్రతియోగి ఎవరు అంటే ఆ గంధమే అని చెప్పుకున్నాం అట్లా బ్రహ్మము ఒక దేశంలో ఉంది ఇంకొక దేశంలో లేదు అని అప్పుడు దానికి దేశ దేశం చేత పరిచ్ఛేదము చెప్పవచ్చు ఆ దేశంలో అత్యంత అభావం కాబట్టి అత్యంత అభావానికి ప్రతియోగి చెప్పుకోవచ్చు కానీ ఏ దేశంలో లేదు బ్రహ్మము అన్ని దేశాల్లో వ్యాపించి ఉండడం వలన దానికి ఒక దేశ మర్యాద అంటూ లేదు దేశ పరిచ్ఛేదం అంటూ లేదు దేశం చేత అంతము కలది కాదు బ్రహ్మము అన్ని దేశాల్లో ఉంది అట్లే అన్ని కాలాల్లో ఉంది బ్రహ్మం ఏ వస్తువుకు జన్మము మరియు నాశనము ఉంటుందో ఆ వస్తువు కాలం చేత అంతము కలది ఉంటుంది ఉదాహరణకు మన శరీరం తీసుకోండి ఈ శరీరము ఉత్పన్నమైంది మరి నాశనం కూడా అవుతుంది ఈ ఉత్పత్తి నాశనాలు గలది శరీరము అందువల్ల ఇది ఒక కాలం చేత మర్యాదితమై ఉంది దీనికి ఒక జన్మ తేదీ అంటూ ఉంది కదా అట్లే మరణం కూడా ఒక రోజు ప్రాప్తిస్తుంది అంటే ఇది జన్మించింది మొదలుకొని మరణించేంత వరకు ఈ మధ్యలో ఒక కాలానికి పరిమితమై ఉంటుంది ఈ శరీరం వారి వారి ప్రారంభానుసారంగా ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే ఆ జన్మము నుండి మరణించేంత వరకు మధ్య కాలానికి పరిమితమై ఉంది జన్మించుటకు పూర్వము ఉందా లేదు లేదా నాశనమైన తర్వాత ఉంటుందా లేదు అంటే ఉత్పత్తి కంటే పూర్వము దీని యొక్క అభావం ఉంది ఈ అభావానికి ఏమంటారు ప్రాగభావము అంటారు ఉత్పత్తి కంటే పూర్వం ప్రాగ్ అంటే పూర్వం ఉత్పత్తి కంటే పూర్వం దీని యొక్క అభావముంది ఇది లేదు అందుకని దీని యొక్క ఉత్పత్తి కంటే పూర్వం చెప్పుకునే ఏ అభావం ఇది ప్రాగభావం అంటారు అట్లే నాశనమైన తర్వాత ఉండదు అప్పుడు కూడా అభావం ఉంటుంది మరణించిన తర్వాత శరీరం ఉండదు కదా అప్పుడు దిన అభావం ఉంది అప్పుడు దీనికి ఏ అభావం చెప్పుకున్నామో ఆ అభావానికి ఏమంటారు అంటే ప్రధ్వంసభావము అంటారు అంటే ధ్వంసం తర్వాత ఏ అభావం మనకు కనపడుతుందో ప్రతీతి అవుతుందో నాస్తి ప్రతీతి విషయత్వం అభావ లేదు అనేటువంటి ప్రతీతికి విషయం అవుతుంది నాశనమైన తర్వాత ఏ అభావం ఉంటుందో దానికి ప్రధ్వంసభావం అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరము ప్రాగ అభావానికి ప్రతియోగి ఉంది ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి ఉంది అందుకని ప్రాగ్ ప్రధ్వంస్ అభావాలకు ఏది ప్రతియోగి ఉంటుందో అది కాల పరిచ్ఛేదం కలది ఉంటుంది దీనికి అనిత్యము అని కూడా అంటారు ఎందుకంటే అన్ని కాలాల్లో ఉంటులేదు కదా ఒక కాలానికి మాత్రమే మర్యాదమై ఉన్నది కాబట్టి ఒక కాలంలో ఉంది ఇంకో కాలంలో లేదంటే ఒక కాలానికి పరిమితమై ఉంది అనమాట అంటే దీనికి కాల మర్యాద ఉంది కాల పరిచ్ఛేదం ఉంది కాలం చేత అంతం గలది ఉంది ఈ శరీరం అనుకోండి ఘటాదులు అనుకోండి ఇవి కాలం చేత అంతం గలవి కాబట్టి ఇవి అనిత్యములు మరి బ్రహ్మమునకు జన్మ ఉన్నాయా చెప్పండి కదా ఏది జన్మ గలది ఉంటుందో జన్మనాశాలు దేనికి ఉంటాయో అది కాలం చేత మర్యాదితమై ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాము మరి బ్రహ్మము జన్మిస్తుందా లేదు మరణిస్తుందా లేదు నజాయతే మియతే వా కదా చియం భూత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణోహన్య హమా శరీరే భగవద్గీత చెప్తోంది మనకు ఇదే మంత్రం కిచిత్ పాఠాంతరం చేత కఠోపనిషత్తు లోపల చెప్పబడుతుంది కాబట్టి ఇది శృతి ప్రమాణముగా మరియు స్మృతి ప్రమాణముగా చెప్పుకోవచ్చు ఈ శ్లోకాన్ని అంటే ఏమి చెప్పినట్లయింది శ్లోకంలో అంటే నా జాయతే మ్రియతే అది పుట్టేది కాదు చచ్చేది కాదు అంటే దీనికి జన్మవరణాలు లేవు అని చెప్పినట్లయింది జన్మవరణాలు ఉంటే అది కాలమర్యాదితమై ఉంటుంది కాలం చేత పరిచ్ఛిన్నమై ఉంటుంది దీనికి ఆత్మకు బ్రహ్మమునకు జన్మ మరణాలు లేవు కాబట్టి దీనికి ప్రాగభావము లేదు ప్రధ్వంసభావము లేదు అందువల్ల ప్రాగభావానికి ప్రతియోగి కాదు ప్రధ్వంసభావానికి కూడా ప్రతియోగి కాదు అందుకని ప్రాగభావ ప్రధ్వంసభావ అప్రతియోగివం నిత్యత్వం ప్రాగభావము దేనికి లేదో ప్రధ్వంసభావము దేనికి లేదో అంటే ప్రాగభావానికి ప్రతియోగి కాదు ప్రధ్వంసభావానికి ప్రతియోగి కూడా కాదు అందువల్ల అటువంటి వస్తువునకు నిత్యం అంటాము అది కేవలం బ్రహ్మమే జన్మనాశాలు లేనందువలన అది నిత్యము అంటే కాలము చేత మర్యాదితమైనటువంటిది కాదు కాలం చేత అంతము కాదు బ్రహ్మము అట్లే వస్తువు చేత కూడా మర్యాదితము కాదు బ్రహ్మము ఒక వస్తువునకు మరొక వస్తువునకు భేదము చెప్పుకుంటాం మనం ఘట పటోనా ఈ ఘటము పటము కాదు పట ఘటోనా పటము ఘటము కాదు అంటే ఏ వస్తువుకు ఆ వస్తువే స్వతంత్రంగా ఉన్నాయి ఒక వస్తువులో ఇంకొక వస్తువు అనుశృతమే లేదు అంటే ఒక వస్తువు చేత ఇంకొక వస్తువు మర్యాదితమైంది అంతం గలది అయింది పరిచ్ఛిన్నం గలది అయింది దీనికే అన్యోన్యభావము అంటారు ఒక వస్తువు నందు ఇంకొక వస్తువు లేదు దానియందు ఇది లేదు దీనియందు అది లేదు ఘటము పటం లేదు పటము నందు లేదు ఇది దీనికి ఏమంటారు అన్యము అన్యం యొక్క అభావము దీనికి అన్యోన్యభావం అంటారు ఈ అన్యోన్యభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది వస్తు మర్యాద ఉంటుంది వస్తువు చేత అంతం ఉంటుంది తెలుసుకున్నాం కదా దృష్టాంతం ఘటము వస్త్రమును పరిచ్ఛేదం మర్యాదితం చేస్తుంది అంటే వస్త్రమునందు ఘటం లేదు అట్లా వస్త్రము ఘటమునందు కూడా లేదు ఒకదానికొకటి మర్యాదితం చేసుకుంటున్నాయి పరిచ్ఛిన్నమై ఉన్నాయి వీటికి వస్తు ఉంది వస్తు అంతం ఉంది వస్తు చేత ఉంది ఏది అన్యోన్యభావానికి ప్రతి ఏం ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గలది ఉంటుంది కాని బ్రహ్మము అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉంది ఒక వస్తువుకు మర్యాదితమే లేదు అంటే ఈ వస్తువు నందు బ్రహ్మముంది చైతన్యం ఉంది కాని ఇంకో వస్తువులో చైతన్యం లేదు అనేది లేదు అంటే అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉన్నందువలన దీనికి వస్తువు చేత మర్యాద లేదు ఏ వస్తువులో చైతన్యం లేదు చెప్పండి అస్థి బాతి ప్రియ రూపం చేత అన్ని వస్తువుల్లో ఉంది ప్రాణికొట్లయందు సత్తు చుత్ ఆనందరూపం చేత విరాజమానమై విద్యమానమై అనుభూయమానం మగుచున్నది గడపటాది జడ వస్తువులో అస్థిబాతి రూపం చేత మనకు అనుభూయమానం మగుచున్నది అందువల్ల ప్రతి వస్తువునందు ప్రతి ప్రాణియందు ప్రతి పదార్థం నందు వ్యాపించి ఉంది కాబట్టి ఒక వస్తువుకు మర్యాదితమీ లేదు ఒక వస్తువు చేత పరిచ్ఛిన్నమీ లేదు అందువల్ల దీనికి వస్తువు చేత అంతము మర్యాద పరిచ్ఛేదము లేదు వస్తు మర్యాద లేదు వస్తు పరిచ్ఛేదము లేదు అన్ని వస్తువుల్లో వ్యాపించి ఉంది కాబట్టి దేశము చేత అంతము గలది కాదు బ్రహ్మము కాలము చేత అంతము కలది కాదు వస్తువు చేత కూడా అంతము కలది కాదు స్థూలంగా చెప్పుకోవాలంటే ఈ దేశము గాని కాలము గాని వస్తువులు గాని ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్పండి బ్రహ్మవనందే అధ్యతమై ఉన్నాయి మరి బ్రహ్మావనందు అధ్యస్తమైనటువంటి పదార్థాలు బ్రహ్మమును పరిచ్ఛిన్నం చేయగలవా బ్రహ్మమును మర్యాదితం చేయగలవా ఎత్ర అధ్యాసే న గుణేన దోషేనవా అనుమాత్రేనాబ్యతే అనంటూ అధ్యాస భాషంలో శ్రీ జగద్ గురు శంకరాచార్యులు ఎవరు చెప్పారా లేదా ఏది దేని అందో అధ్యస్తమే ఉంటుందో ఆ అధ్యస్థ పదార్థం యొక్క గుణ దేశాల చేత అధిష్టానమైనటువంటి వస్తువునకు ఏమి హాని లేదు అన్నప్పుడు ఇక్కడ బ్రహ్మమునందే దేశము కాలము వస్తువులు అన్ని కూడా అధ్యస్థమై ఉన్నందువలన ఇవి బ్రహ్మమును మర్యాదితం చేయలేవు బ్రహ్మం వ్యాపకముంది దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం ఉంది అందువల్ల దీనికి అనంతము విభు బ్రహ్మ వ్యాపకము పూర్ణము అంటాం ఇది పూర్ణము అనే శబ్దానికి అర్థం ఇప్పుడు మంత్రార్థంలోకి పోదాము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదశ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిషతి ఇది శాంతి మంత్రం అని చెప్పుకుంటూ వచ్చాము ఇది శాంతి మంత్రంగా ఎందుకు పఠించాలి అనంటే విద్యా ఉత్పత్తు అంతరాయ విఘాతాయ ఆదౌ శాంతి మంత్రం పఠతి మనకు విద్య అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానము విద్య అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానము అనేది విద్య అంటారు విశేషమైన ధ్యతి ఖండయ్యతి అజ్ఞాన తత్కార్యం ఇది విద్య అజ్ఞానమును అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచమును అంటే దేహాదిలో ఎందున్నటువంటి అహంకార మమకారాలను అన్నిటిని కూడా ధ్వంసం చేస్తుంది విద్య అదే బ్రహ్మ జ్ఞానం అహం బ్రహ్మాస్మైనటువంటి జ్ఞానము జ్ఞానమే కదా జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాత అజ్ఞానానికి విరోధి ఎవరు జ్ఞానమే అజ్ఞానాన్ని నాశనం చేసేది ఎవరు జ్ఞానమే అందుకని జ్ఞానమే విద్య విద్య అంటే ఎవరో కాదు మరి ఈ అహం బ్రహ్మాస్తమైనటువంటి జ్ఞానము విద్య ఉత్పన్నం కావడానికి అంతరాయములు అంటే విఘ్నములు ఏవైతే ఉంటాయో వాటిని విఘాతాయ అంటే నాశనం చేయటం కోసము ఈ శాంతి మంత్రాన్ని చెప్పుకుంటాము సరే ఇప్పుడు మంత్రార్థం చూడండి పూర్ణం అధహ పూర్ణమిదం అధహ పూర్ణం అధహ అంటే అది అది అంటే ఎవరు తత్పద లక్ష్యం బ్రహ్మ తత్వం అసి అనేటువంటి మహావాక్యంలో మూడు పదాలు ఉన్నాయి కదా తత్ అనేది ఒక పదము త్వం అనేది ఒక పదము అసి అనేది ఒక పద తత్పదానికి లక్ష్యం ఎవరు అంటే బ్రహ్మము అది పూర్ణము పూర్ణమద అది పూర్ణం అంటే తత్పద లక్ష్యమైనటువంటి బ్రహ్మము వ్యాపకమైనటువంటి బ్రహ్మము పూర్ణముంది ఎట్లా అంటే ఆకాశవద్ వ్యాపి ఆకాశం ఏ విధంగా సర్వత్ర వ్యాపించి ఉందో అట్లా బ్రహ్మము వ్యాపించి ఉంది అది పూర్ణము ఎందుకు పూర్ణమన్నారు అనంటే అపరిచ్ఛిన్నం ఇది యావత్ దీనికి మర్యాద లేదు దేశం మర్యాద లేదు కాల మర్యాద లేదు వస్తు మర్యాద లేదు ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అందువల్ల పూర్ణం అట్లే ఇదంచీవస్వరూపమితి పూర్ణం అట్లే ఇదం శబ్దం నాకు అర్థం చెప్తూ తత్వంశ్రీ మహావాక్యంలో త్వం పదం ఏదైతే ఉందో దానికి లక్ష్యభూతమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో జీవుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది పూర్ణం తుంపదానికి లక్ష్యం ఎవరు కూటస్థ చైతన్యం ఈ చైతన్యం కూడా పూర్ణమే నను ద్వయోహ పూర్ణత్వం విరుద్ధం వస్తు పరిచ్ఛేదాద్ పూర్ణాది మరి బ్రహ్మము పూర్ణమే జీవుడు పూర్ణమే అంటే ఇక్కడ రెండు పూర్ణాలు వచ్చాయి కదా రెండు పూర్ణాలు అయినప్పుడు బ్రహ్మము వస్తు మర్యాద గలది అయిపోతుంది కదా వస్తువు చేత పరిచ్చిన్నం అయిపోతుంది కదా బ్రహ్మము ఎందుకంటే జీవుడు అనేటుడు ఒకడు ఉన్నాడు కదా జీవుడు బ్రహ్మం కాదు కదా బ్రహ్మం అంటే జీవుడు కాదు ఎట్లా ఘట పఠోనా పఠహ ఘటోనా అని చెప్పుకున్నాం కదా అన్నభావం వస్తు పరిచ్ఛేదంలో అట్లా జీవుడు బ్రహ్మం కాదు బ్రహ్మం అంటే జీవుడు కాదు అన్నప్పుడు వస్తు వస్తు పరిచ్ఛేదం వచ్చింది కదా అని శంక పూర్ణాత్ పూర్ణము ఉదచ్చది అని చెప్పింది మనకు భేదం పూర్ణాద్ బ్రహ్మణ పూర్ణమేవ జీవస్వరూపం ఉదచ్చతే ఉద్రిచ్చతే ఉదేతి అంటే వాటిలో భేదం చెప్పుకోవచ్చు సతోర్హి భేద పరికల్పనీయ రెండు వస్తువులు స్వతంత్ర సత్త గలవి గనుక ఉంటే ఒక వస్తువు అంటే ఇంకో వస్తువు కాదు ఘటం పటం కాదు పటం అంటే ఘటం కాదు అని వస్తు మర్యాద వస్తు పరిచ్ఛేదం చెప్పుకోవచ్చు కాని ఇక్కడ అట్ల లేదే పూర్ణాత్ పూర్ణము దచ్చే పూర్ణమైనటువంటి బ్రహ్మం నుండి పూర్ణమైనటువంటి జీవస్వరూపం ఉత్పన్నమైంది ఉత్పన్నమైంది అంటే పూర్ణస్ పరిణామ అసంభవేన తపద్యమానసాధికత్వం ఏ మహాకాశాదు ఉద్గచ్చత ఘటాకాశస్ తథ దర్శనాథ్ ఉత్పన్నమైంది అని అంటే తాత్పర్యమేమిటి అనంటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మము వ్యాపకమై ఉన్నందువలన దానిలో పరిణామం సంభవించదు మరి ఉత్పన్నమైంది అని అంటే ఎట్లా చెప్పుకోవాలి ఇక్కడ బ్రహ్మం యొక్క పరిణామము జీవుడు కాదు మరే మనగా మహాకాశం నుండి ఘటాకాశం ఉత్పన్నమైనట్టు వలె వాస్తవంగా ఉత్పన్నమైందా ఇక్కడ ఉత్పన్నమైంది అని శబ్ద వ్యవహారం చేసుకుంటున్నాము కానీ మహాకాశం నుండి ఘటాకాశం ఉత్పన్నమవుతుందా ఘటం ఉత్పన్నమవుతుంది కాని ఘటాకాశం ఉత్పన్నమవుతుందా మహాకాశంలోనే ఘటము అనేటువంటి ఉపాధి చేత మర్యాదితమైనటువంటి ఆకాశం ఏదైతే ఉందో దానికి ఘటాకాశం అని వ్యవహారం చేస్తున్నాము కాని ఘటాకాశం ఉత్పన్నం కాలే అది మహాకాశమే అందువల్ల రెండు లేవు ఇక్కడ ఒకటే ంగా భేదము ప్రతీయమానమైనప్పటికీ కూడా మహాకాశము ఘటాకాశం వ్యవహారము జరుగుతున్నప్పటికీ కూడా స్వరూపం చేత రెండు ఆకాశాలు లేవు ఇక్కడ ఒకటే ఆకాశం ఉంది అట్లా పూర్ణమైనటువంటి బ్రహ్మం నుండి పూర్ణమైనటువంటి జీవుడు ఉత్పన్నమడు అని అంటే చేత ఇక్కడ రెండు లేవు ఒకటే కాని మరి బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యమని భేద వ్యవహారం ఎందుకు అవుతుంది అని ఈ శరీర రూప ఉపాధిని పురస్కరించుకొని భేద వ్యవహారం అవుతుంది అంతేగాని స్వరూపం చేత చైతన్యంలో వస్తు పరిచ్ఛేదము లేదు ఏ విధంగా మహాకాశమే ఘటాకాశం మహాకాశం కంటే ఘటాకాశము ఇది రెండవది పృత సత్తగలది లేదు మహాకాశమే ఘటమనేటువంటి ఉపాధి చేత మర్యాదితమే ఘటాకాశమని వ్యవహారం చేయబడుతుంది వ్యవహారం దేనికంటారు శబ్దప్రయోగకి వ్యవహారకయే శబ్ద ప్రయోగం చేయబడుతుంది కానీ వస్తువులు రెండు లేవు ఇక్కడ అట్లే బ్రహ్మ చైతన్యం నుండి పూర్ణమైన బ్రహ్మం నుండి పూర్ణమైన జీవుడు ఉత్పన్నమైన ఇక్కడ రెండు లేవు కాబట్టి వస్తు పరిచ్ఛేదం లేదు రెండిటికి పృథక్ సత్త గనుక ఉంటే రెండు వస్తువులు స్వతంత్రంగా ఉంటే వాటిలో ఒకదాని చేత ఒకటి మర్యాదితమై ఉంటుంది కాబట్టి వాటిలో వస్తు పరిచ్ఛేదం ఉంటుంది కానీ బ్రహ్మము మరి జీవుడు ఇక్కడ వాస్తవంగా ఇద్దరు పృతగ్గా వేరువేరుగా లేరు ఒక్కటే చైతన్యము ఘట రూప మర్యాదమైనటువంటి ఆకాశానికి ఘట ఆకాశం అనేట్ల చేస్తున్నాము అట్లా దేహం అనేటువంటి చేత మర్యాదితమైనటువంటి చైతన్యానికి జీవ చైతన్యం అని వ్యవహారం చేస్తున్నాం గానీ వాస్తవంగా రెండు చైతన్య ఒకటే చైతన్యం ఉంది కాబట్టి వస్తు పరిచ్ఛము లేదు ఔపాధిక రూపం యతహస ఉదేతి ఔపాధిక వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అంటే అది దేని నుంచి అయితే ఉత్పన్నమవుతుందో అదే దాని యొక్క వాస్తవ స్వరూపం గానీ ఈ ఉపాధి స్వరూపం కాదు ఏ విధంగా ఘటాకాశం దేని నుంచి ఉత్పన్నమైంది మహాకాశం నుంచి ఉత్పన్నమైనది అందుకని ఘటాకాశం యొక్క వాస్తవ స్వరూపమేది మహాకాశమే ఈ పరిచేద వ్యవహారం ఘటమైనటువంటి ఉపాధి చేత జరుగుతుంది కానీ ఉపాధి నష్టమైంది అనుకో అది పూర్వవత్ మహాకాశమే అదే ఇప్పుడు మన ఉత్తరార్ధంలో చెప్తాడు కదా అందువల్ల ఔపాధిక తదేవ తథ్యం రూపం ఔపాధికమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని వాస్తవ స్వరూపం అంటే అది యథాస ఉదేతి దేనించైతే అది ఉత్పన్నమవుతుందో అదే దాని యొక్క వాస్తవ స్వరూపం గాని ఈ ఉపాధి చేత ప్రతీయమానమీ స్వరూపం వాస్తవ స్వరూపం కాదు ఘటాకాశం అనే వాస్తవం కాదు వాస్తవంగా ఇది మహాకాశమే అట్లా బ్రహ్మం నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ జీవుడు కూడా ఆ పూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపుడే కాని పృతక్ లేడు పూర్ణాద్ ఉద్రిత్యమానం పూర్ణమేవ ఇది భావ పూర్ణమైనటువంటి బ్రహ్మం నుండి ఉత్పన్నమైనటువంటి జీవుని యొక్క వాస్తవ స్వరూపము పూర్ణమే ఎందుకు పూర్ణ బ్రహ్మం నుండి ఉత్పన్నమైంది కాబట్టి ఉత్పత్తి అనేది కేవలం ఔపచారిక వ్యవహారమే వాస్తవం కాదు గమనించాలి నూ జీవస్వరూపత్వే కుత అనుభూయతే అయితే స్వామీజీ ఇప్పుడు పూర్ణమైనటువంటి బ్రహ్మం నుండి ఉత్పన్నమైనందువలన జీవుడు కూడా పూర్ణమే అంటే బ్రహ్మం కంటే భిన్నుడు కాదు అని మీరు చెప్తూ ఉన్నారు కదా అలాంటప్పుడు మరి జీవుడు పూర్ణమే కదా వ్యాపకుడే కదా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమే కదా కానీ అనుభవానికి రావడం లేదే దేశకాల వస్తు పరిచ్ఛేదమైనటువంటి బ్రహ్మమునే నేను అనే అనుభవం ఉందా జీవులకు ఏమంటున్నారు అహం కర్త అహం భోక్త అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అహం వైశ్యహం శుద్రహ అహం బ్రహ్మచారి అహం గృహస్థ అహం సన్యాసి స్థూలోహం కురుశోహం ఇది బాహ్య ధర్మాను ఆత్మని అధ్యస్యంతి బాహ్యమైనటువంటి ఈ శరీరాదు ధర్మాలను తన ఎందు ఆరోపణ అహం కర్త అహం భోక్తం బ్రాహ్మణ ఇత్యాది వ్యవహారం చేస్తున్నాడు గానీ ఎవడన్నా బ్రహ్మమును అని అంటున్నాడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మవాహమస్మి అనేవాడున్నట్టున్నాడా అనుభవం ఉందా లేదే మరి పూర్ణమైనటువంటి బ్రహ్మమే జీవుడైతే ఆ అనుభూతి ఎందుకు కలగడం లేదు అప్పుడు చెప్పింది మనకు వేదమంత్రమే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషతే అని చెప్పి ఉత్తరార్థం ద్వారా పూర్ణస్య పూర్ణం స్వరూపం కదా ఈ జీవుడు పూర్ణమని చెప్పుకున్నాం కదా మరి ఈ పూర్ణమైనటువంటి జీవుని యొక్క వాస్తవ స్వరూపమేది కాబట్టి పూర్ణశా పూర్ణం స్వరూపం తన్ మాత్రం ఆదాయ పూర్ణశం ఆదాయ అంటే పూర్ణమైనటువంటి జీవుని యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి ఏదైతే పూర్ణ బ్రహ్మముందో ఆ బ్రహ్మమును గ్రహించి అంటే తన వాస్తవ స్వరూపాన్ని గ్రహించి ఉపాధి అంశం అపహాయ ఉపాధి అంశమును గనక త్యాగం చేసినట్లయితే ఔపాధిక వ్యవహారం కూడా త్యక్తమైపోతుంది అంటే త్యాగం చేయబడుతుంది ఇక మిగిలింది ఏమిటి పూర్ణం ఏవ అవశిషతే ఘటాకాశము ఘటాకాశము ఘటాకాశం అని దాని యొక్క ఉపాధి స్వరూపం ఏదైతే ఉందో ఉపాధి వల్ల వచ్చినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అక్కడ ఆ ఘటమైనటువంటి ఉపాధిని ధ్వంసం చేసినాం అనుకోండి అప్పుడు పూర్ణమైనటువంటి వ్యాపకమైన మహాకాశమే మిగులుతుంది పూర్వము మహాకాశమే ఉంది ఘటములో ఉన్నప్పటికీ కూడా ఘటం చేత మర్యాదితమై ఘటాకాశం అనే వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా అది మహాకాశమే ఉంది ఇప్పుడు ఆ పూర్ణమైనటువంటి ఆ ఘటములో ఉన్నటువంటి దాని యొక్క వాస్తవ స్వరూపం మహాకాశ స్వరూపం ఆ స్వరూపాన్ని మాత్రం తీసుకొని ఘటాన్ని వదిలిపెట్టినట్లయితే ఉపాధి అంశాన్ని తొలగించినట్లయితే మహాకాశం ఏవో అవశిషతే అట్లా పూర్ణశమాదాయ పూర్ణంఏవ అవశిషతే పూర్ణమైనటువంటి తన వ్యాపక స్వరూపాన్ని తీసుకుని ఈ ఉపాధిని వదిలిపెట్టినట్లయితే ఎప్పుడు సాక్షాత్కార సమయంలో స్వస్వరూప సాక్షాత్కారమైన పిదపా ఈ దేహాధిక ప్రపంచా కూడా మిత్రత్వ నేను ఈ శరీరము కాదు ఈ శరీరము నాది కాదు అని ఎప్పుడైతే వివేకం చేసి ఈ శరీరాదుల నుండి తన స్వరూపాన్ని బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటాడో అప్పుడు ఒక్కసారిగా దేహం నుండి ఉన్నటువంటి అహంకార మమకారాలు మరియు దేహం యొక్క ధర్మాలైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఇత్యాది ధర్మాలు స్థూలోహం కృషోహం కానోహం అంతఃకరణ ధర్మాలు సర్వం ఒక్కసారిగా ఊడిపోతాయి కేవలం శుద్ధ స్వరూపుడే ఉంటాడు పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్టతే ఘటమైనటువంటి ఉపాధిని పగులు పెట్టినట్లయితే విధంగా మహాకాశమే అవశిష్టమై ఉంటుందో అట్లా ఈ దేహము ఉపాధిని గనక బాధ్ చేసినట్లయితే అంటే మిత్రత్వ నిశ్చయం చేసినట్లయితే అప్పుడు బ్రహ్మస్వరూపుడయే అవశిష్టమై ఉంటాడు అందుకని పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిషతే బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి అదే బ్రహ్మవుని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవచున్నాడు అని చెప్పిన ప్రకారంగా అతడు ముక్తుడవుతున్నాడు అని అర్థం పూర్ణం ఏవ స్వరూపం అవభాతి పూర్ణస్వరూపమే ప్రతిభాతి అతనికి అనుభవానికి వస్తుంది ఘటేన సహ అవలోక్యమానస అపూర్ణత్వే అంశం విహాయ అవలోకనే పూర్ణత్వ అనుభవో యథా భావ చూడు ఘటాకాశమును ఘటముతో కలిపి వ్యవహరించినట్లయితే అది మనకు పరిచ్ఛిన్నంగానే కనపడుతుంది మహాకాశం కంటే ఇది వేరుగానే ఉంది ఘటాకాశము పరిచ్ఛిన్నమైన ఆకాశము అని మనకు గోచరిస్తుంది కానీ ఆ ఘటాంశాన్ని గనక నష్టం చేసినట్లయితే అంటే ఘటమును నష్టం చేసినట్లయితే అప్పుడు ఇక మనకు ఏది గోచరం అవుతుంది చెప్పండి మహాకాశమే అట్లా ఈ దేహాది సంఘాతాన్ని మిత్యత్వ నిశ్చయం చేసుకున్న పిదప ఈ దేహము చేత మర్యాదితమైనటువంటి ఏ వ్యవహారం ఉండేనో నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను అనేటువంటి ఏవైతే బ్రాహ్మణ క్షత్రియ మొదలైనటువంటి ధర్మాలు ఉండేనో ఇవన్నీ కూడా నివృత్తమయ్యి కేవలం ఈ కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది పూర్వమే బ్రహ్మముంది ఎందుకంటే పూర్ణాత్ పూర్ణము తెచ్చేస్తే పూర్ణము కాబట్టి కూటస్థ చైతన్యం కూడా పూర్ణుడే ఇంతవర్ధం కాదు దేహాది ఉపాధుల చేత జీవుడుగా కర్తగా భోక్తగా వ్యవహరింపబడినాడు కాబట్టి ఇప్పుడు ఉపాధిని తొలగించినట్లయితే పూర్వము తన స్వరూపం ఏదైతే బ్రహ్మ స్వరూపం అదే అవశేషమై ఉంటుంది బ్రహ్మవశం బ్రహ్మాప్యతి పూర్వము బ్రహ్మరూపుడే ఉండే ఇప్పుడు కూడా బ్రహ్మే అయిపోయాడు ఇది మోక్ష స్వరూపము ఈ ప్రకారంగా పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే అనేటువంటి శాంతి మంత్రం యొక్క విశ్లేషణ యథామతిగా తెలుసుకున్నాము అయితే ఇక్కడ త్రి శాంతి హి ఆధ్యాత్మికాది త్రివిధ ఉపద్రవ శనాయ ఇది ధ్యేయం మనము శాంతి శాంతి శాంతి అని అని చెప్పుకుంటాం కదా మూడు సార్లు మూడు సార్లు శాంతి అని చెప్పుకోడానికి హేతు ఏమిటి కారణం ఏమిటి అని అంటే త్రివిధ ఉపద్రవ ఉప సమాయ మూడు రకాలైనటువంటి ఉపద్రవములు ఏవైతే ఉన్నాయో దుఃఖములు ఏవైతే ఉన్నాయో త్రివిధ దుఃఖములు అవి నివృత్తి కావాలి అని మనము ఆశిస్తూ శాంతి శాంతి శాంతి అని మూడు చెప్పుకుంటాం ఈ మూడు రకాల దుఃఖాలు అనగా ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ది దైవిక దుఃఖము అని త్రివిధ తాపములు అంటారు వీటికి త్రివిధ అని అంటారు ఈ త్రివిధ తాప నివృత్తి కోసం మనము మూడు సార్లు శాంతి శబ్దాన్ని ప్రయోగం చేస్తాము అధ్యాత్మం దేనికంటారు అధ్యాత్మ దుఃఖం దేనికంటారు ఆత్మానం అధికృత్య వర్తతే ఇది ఆత్మను అధికరించుకొని ఆత్మను అధిష్ఠించి ఉన్నటువంటి దానికి ఆధ్యాత్మం అంటాము శరీరం ఉంది అంతఃకరణం ఉంది ఈ ఎక్కడున్నాయి ఆత్మయందే అధ్యమీ ఆత్మను అధికరించుకుని ఆత్మను అధిష్ఠించుకుని ఉన్నాయి వీటికి అధిష్టానం ఆత్మనే కాబట్టి ఆత్మను ఆశ్రయించుకొని ఉన్నవి దేహము అంతఃకరణము ఇవి అందుకని ఈ దేహమునకు అధ్యాత్మము అంటాము ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ శరీరము నుండి ఇక్కడ అంతఃకరణము మరియు దేహము స్థూల దేహము సూక్ష్మదేహము రెండు కూడా ఎక్కడున్నాయి ఆత్మయందే అధిష్టింపబడి అంటే ఆత్మయందే అధ్యమై ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి ద్వారా కలిగేటువంటి దుఃఖాలకు ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు రెండింటి ద్వారా ఏం దుఃఖాలు స్వామీజీ అనంటే ఈ స్థూల శరీరం ద్వారా కలిగేటువంటి దుఃఖాలు వేరే సూక్ష్మ శరీరం ద్వారా కలిగేటువంటి దుఃఖాలు వేరే స్థూల శరీరంలో ఈ వాత పిత్త కఫము క్లేషము ఉంటాం కదా వీటి యొక్క వైషమ్యం చేత కలిగేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగేటువంటి దుఃఖములు ఆధ్యాత్మిక దుఃఖములు అనపడతాయి రోగాదుల ద్వారా కలిగేటువంటి దుఃఖాలు రోగాలు ఒకటా రెండా కాబట్టి అనేకమైనటువంటి రోగాలు దేనికి వస్తున్నాయి ఈ ఆధ్యాత్మికమైనటువంటి శరీరానికి వస్తున్నాయి కాబట్టి శరీరం అధ్యాత్మం అని చెప్పుకున్నాం కదా ఈ ఆధ్యాత్మైనటువంటి శరీరానికి వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగేటువంటి దుఃఖాలకు ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాం అట్లే సూక్ష్మ శరీరం అయినటువంటి చేత కూడా దుఃఖాలు కలుగుతున్నాయి మనకు సుఖము దుఃఖము మొదలైనటువంటి ఎవరి ధర్మాలు సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు అందుకని ఈ సూక్ష్మ శరీరం ద్వారా కూడా మనకు దుఃఖాలు సూక్ష్మ శరీరం ద్వారా కూడా మనకు దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి దీనికే మానసిక దుఃఖము అని కూడా అంటారు కదా మానసిక వ్యాధి అంటారు ఈ మానసిక వ్యాధి కూడా ఆధ్యాత్మిక దుఃఖమే శారీరక వ్యాధి మరి మానసిక వ్యాధి శారీరక వ్యాధికి ఏమో వ్యాధి అంటాము మానసిక వ్యాధికిమో ఆది అంటాము ఆది దుఃఖము వ్యాధి దుఃఖం కూడా అంటారు రెండు కూడా ఆధ్యాత్మిక దుఃఖం లేనపడతాయి ఈ దుఃఖాల నివృత్తి కోసం మనము శాంతి అని చెప్పుకుంటాం అంటే ఈ దుఃఖాలు నివృత్తి కావాలి అని భగవంతున్ని ప్రార్థన చేస్తున్నాం అట్లా ఆదిభౌతిక దుఃఖం ఉంటుంది ఆదిభౌతికేనికంటారు అపనేసే భిన్ను హోవేవరు చక్షురాది ఇంద్రియక విషయ హోవేశో అధిభూతికయ్యే తనకంటే భిన్నంగా ఉండి చక్షురాది ఇంద్రియాలకు గోచరం ఏవో అవి అధిభూతంలో అట్లా సోరా వ్యాగ్రా సర్ప మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిభూతములు అనబడతాయి ఈ అధిభూతముల ద్వారా కలిగేటువంటి దుఃఖాలకు ఆది భౌతిక దుఃఖాలు అంటారు కుక్కలు చేత భయం ఉంటుంది సర్పం చేత భయం ఉంటుంది వ్యాఘ్రం చేత భయం ఉంటుంది దొంగల చేత భయం ఉంటుంది దుఃఖం కలుగుతుందా లేదా ఇవన్నీ కూడా మనకంటే భిన్నంగా ఉండి మనకు చక్షురాది ఇంద్రియాల ద్వారా గోచరం అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అధిభూతం లనబడుతాయి వాటి చేత కలిగేటువంటి దుఃఖాలకు ఆది భౌతిక దుఃఖాలు అంటారు అట్లే ఆది దైవిక దుఃఖాలు అపనేసే భిన్న హోవేవారు చక్షురాది ఇంద్రియ అవిషే హోవే సో ఆది దైవిక అయ్యే తనకంటే భిన్నమై ఉండి చక్షురాది ఇంద్రియాలకు గోచరం కాకుండా ఉండి వాటి చేత కలిగేటువంటి దుఃఖాలకు ఆది దైవిక దుఃఖాలు అంటారు అవి ఏముంటాయి స్వామీజీ మనకంటే భిన్నంగా మనకు తెలియకుండా ఏముంటాయి చక్షురాధ ఇంద్రియాల గోచరం కాకుండా ఉండి మనకు దుఃఖాన్ని కలిగించేటి ఏవి అని అంటే ఇప్పుడు ఏదో గాలి జోకింది అంటారు గ్రహ బాధలు అంటారు దయ్యం బట్టింది అంటారు ఆ దేవుడు కోపించాడు అంటారు భూకంపం వచ్చింది మరియు అతివృష్టి అనావృష్టి మొదలైనటువంటి కలుగుతూ ఉంటాయి మరి ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది అంటే ఈశ్వరుని యొక్క ప్రకోపం వల్ల వచ్చింది ఈశ్వరుడు ఎవరికన్నా ప్రత్యక్షం ఉన్నాడా లేడు ఈశ్వరుడు నీకంటే భిన్నంగా ఉన్నాడు కదా ఉన్నాడు అందుకని తనకంటే భిన్నంగా ఉండి తనకు ప్రత్యక్షాది ఇంద్రియాల చేత గోచరం కానటువంటి వాటి చేత కలిగేటువంటి దుఃఖాలకు ఆది దైవిక దుఃఖాలు అంటారు తెలిసిందా ఈ విధంగా మూడు దుఃఖాలు ఉంటాయి ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ది దైవిక దుఃఖం ఉంటాయి ఈ మూడు దుఃఖాలు కూడా ఉపశమించాలి అనేటువంటి కోరికతో ఆశతో మనము శాంతి శాంతి శాంతి అని ఈ మూడు దుఃఖాల యొక్క నివృత్తిని అపేక్షించి చెప్తూ ఉంటాం ఇది ఈ మూడు సార్ల శాంతి శబ్దాన్ని ప్రయోగించుటకు అర్థం అయితే మనము పూర్ణమధ పూర్ణమిదమని నేరుగా ఉచ్చరించాం అంటే మొట్టమొదలు ఓం అనేటువంటి ప్రణవమును ఉచ్చరించి మొట్టమొదలు ఓం అనున్నటువంటి ప్రణవమును ఉచ్చరించి మంత్రాన్ని మనం ప్రారంభిస్తాం ఓం పూర్ణమద పూర్ణమిదం అంటాం అంటే మొట్టమొదలు ఓం అనేటువంటి అక్షరాన్ని ఉచ్చారణ చేస్తాం ప్రణవాన్ని ఉచ్చారణ చేస్తాం ఎందుకు చేయాలి ఓంకారమును ఉచ్చరిస్తూనే శాంతి మంత్రాన్ని చెప్తాము ఎందుకు అంటే ఆదవుచ ప్రణవఘోషోచ్చారణ నియత మొట్టమొదలు ప్రణవమును ఉచ్ఛరించుట ప్రణవఘోష ఏదైతే మనం చేస్తూ ఉంటామో దానికి హేతు ఏమిటనంటే వేదోచ్చారణ నియత వేదోచ్చారణంలో నియతి ఉంది నియమం ఉంది వేద ఎప్పుడైతే మనం చెప్తామో వేద పఠనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ప్రప్రథమం ఓంకారమును ఉచ్చరించిన మీదనే వేద చేయాలి ఇది నియతి నియమం ఉంది అన్నమాట అందుకని ఓంకారం ఉచ్ఛరించాలి కాదు మరొక అర్థం ఏందనంటే ఇది మంగళ ఉన్నది మంగళం ఆతనోతి విజ్ఞేయం మనకు మంగళాన్ని కలిగజేస్తుంది ఓంకారం ప్రణవం అందువల్ల కూడా ఓంకారాన్ని ఉచ్చరించాలి మంగళం దేనికంటాము విఘ్నధ్వంసికే అనుకూల వ్యాపారకు మంగళకయ్యే విఘ్నధ్వంసంకు అనుకూలమైనటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానికి మంగళం అన్నాము అంటే విఘ్నం అంటే పాపము ఏదైనా కార్యం చేయుటకు ప్రతిబంధకంగా వస్తుంది పాపము విఘ్నం అది ఆ విఘ్నాన్ని ధ్వంసం చేసేటువంటి అభిప్రాయంతో మనము మంగళం చేస్తాము అందువల్ల ఓంకారము ఇది మంగళ స్వరూపం అంటే మనం యొక్క విఘ్నాలన్నింటినీ ధ్వంసం మన యొక్క విద్యాభ్యాసం అనుకోండి లేదా ఏదైనా వైదిక కార్యం అనుకోండి అది నిర్విఘ్నంగా సఫలమవుతుంది అందుకని ఓంకారాన్ని ఉచ్ఛరించాలి ఎందుకు అది మంగళ స్వరూపం ఉన్నందున మంగళమని ఎందుకనాలి దానికి అనంటే ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పురా కంఠంభిత్వా వినిర్యాత తస్మాత్ మంగలికాభౌ ప్రప్రథమమున సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని యొక్క ముఖార విందము నుండి కంఠంభిత్వ కంఠమును భేదించుకొని వెలువడినటువంటి రెండే రెండు శబ్దాలు సృష్టి ఆరంభంలో ప్రప్రథమమున బ్రహ్మదేవుని యొక్క ముఖార నుండి వెలువడినటువంటి శబ్దాలు రెండే రెండు ఓం మరియు అథ అనేటువంటి రెండు శబ్దాలు ఇవి మంగళ చెప్పబడతాయి అందుకని ఓంకారమును ఉచ్చరించిన మంగళమే అవుతుంది అథా అని శబ్దాన్ని ఉచరించినా కూడా మంగళమే అవుతుంది కొన్ని సూత్ర గ్రంథాల్లో మనకు అథశబ్దం వినబడుతుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ సూత్రం యొక్క ప్రథమ సూత్రం ముఖ్యంగా సాధన చతుష్ట సంపత్తి అనంతరం అని చెప్పే అభిప్రాయంతోనే అతశ శబ్ద ప్రయోగం చేశాడు వ్యాసభగవానులు కాని అతశ శబ్దాన్ని ఉచ్ఛరణ చేయడంతోనే మంగళం అవుతుంది అక్కడ అందుకని మంగళాన్ని పృథక్ చేయాల్సిన అవసరం లేదు అథ యోగానుశాసనం యోగ సూత్రంలో కూడా అతశశబ్దం అంటే ఈ సూత్ర గ్రంథాల్లో ప్రప్రథమగా అతశశబ్దమే ప్రయోగం చేశారు అందుకని అథ అంటే కూడా మంగళమే ఓం అంటే కూడా మంగళమే అందుకని ఓంకారాన్ని ఉచ్చరించే ఏదైనా కార్యాన్ని ప్రారంభించాలి ఎందుకంటే తస్యవాచక ప్రణవ ఇది పరమాత్మ యొక్క వాచకము సంజ్ఞ ఉన్నది కాబట్టి పరమాత్మను స్మరించినట్లు అవుతుంది మనకు పరమాత్మ స్మరణయే మంగళం కాబట్టి ఓంకార ఉచ్చారణయే ప్రణవం యొక్క స్మరణయే మంగళమవుతుంది అందుకని ఓం అనేది ప్రప్రథమంగా ఉచ్చరించుట ఇది మంగళ మంగళార్థకము అందువల్ల ఓంకారం ఉచ్ఛరించబడుతుంది ఇది పూర్ణమాధ పూర్ణమిదం పౌర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ పౌర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్య శాంతి మంత్రమునకు యథామతిగా అర్థం తెలుసుకున్నాము బాగా మననం చేయండి ఓం సహనా సహనోగుణ సహ వీర్యం కరవహై తేజస్వి నవధీతమస్తు మా Om shant shant shanti, shanti, shanti.